ీరుభ్యో నమే ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం అర్భకౌకస్వాత్పదేశాచే నా దేవం వ్యోమవచ్చ ఇప్పుడు సర్వం కల్వితం బ్రహ్మ తజ్జలాని శాంత ఉపాసీత శాంతమైన మనస్సుతో ఉపాసన చేయాలి ఉపాసన చేయాలంటే శాంతమైన మనస్సుతో చేయాలి ఇప్పుడు తిరుపతి దేవుణ్ణి దర్శించాలి అంటే శాంతమైన మనస్సుతో దర్శించాలి ఉడికి వీడి మీద వాడి మీద ధుమ్ ధుమ్ లాటితో తిట్టేసుకుంటూ కొట్టేసుకుంటూ తోసేసుకుంటూ దర్శిస్తే ఆ దర్శనం ఏం దర్శనం అది శాంతమైన మనస్సుతో మీరు దర్శనం అంటే ఉపాసనేగా లేకపోతే ఏం చేస్తారు ఏం దర్శిస్తారు హృదయంలో స్థాపించుకోవడం పేరే దర్శనము అది శాంతమైన మనస్సుతో చేయాలి అలా కాకుండా ఊరికే హడావిడి హడావిడిగా అలాగే ఇట్ల వాళ్ళతో దెబ్బలడుతూ మాద తిప్పేస్తూ ఉంటే శాంత ఉపాస ఫస్ట్ వన్ విషయం మరి సంసారంలో ఉంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటారు అదే ఇదంతా బ్రహ్మయా సర్వం కల్మిదం బ్రహ్మ ఇప్పుడు బెడిగడ్ నెగ్గుతుందేమో అని ఆశపడ్డాము ఆయన నెగ్గుతాడు సరే కానీ ఇదేవో భక్తి తదేవో సర్వం కల్విదం బ్రహ్మ దానికోసం మనశ్శాంతిని జరగొట్టు కూర్చుంటావా దేని పడితే దానికే శాంతి శాంతంగా ఉండాలి మిన్ను విరిగి మీద పడ్డా కూడా శాంతంగా ఉండాలి ఎందుకో తెలుసిన మిన్ను మింగి అన్నీ సర్వము బ్రహ్మయే కాబట్టి అశాంతికి తాదే లేదు శాంతంగా ఉండాలి అయితే దేన్ని ఉపాసించాలంటారు మనోమయ ప్రాణశరీరో భావప సత్య సంకల్ప సర్వకర్మ సర్వరస సర్వగంధ అటువంటి తత్వాన్ని ఉపాసించాలి ఆ తత్వం ఎక్కడ ఉపాసించాలి హృదయంలో అది అంత తక్కువ స్థానంలో ఉంది కనుక అర్భకౌకస్వాత్ అల్పమైన స్థానం చెప్పారు కనుక తర్వాత దాని గురించి ఏం చెప్పారు తద్వ్యపదేశ అనీయాన్ అని కూడా స్పష్టంగా అణోరణీయాన్ వ్రీహేర్ వా ఎవా అని సుస్పష్టంగా ఇన్ సో మెనీ వర్డ్స్ అంట తద్వ్యుపదేశాంటే ఇన్ సో మెనీ వర్డ్స్ అది చిన్నది అని చెప్పారు కనుక ఆ అర్భకౌకత్వము ఈ రెండు హేతువులను బట్టి అది జీవుడి అవ్వాలి కానీ ఈశ్వరు పరమాత్మ కాదూ ఇది చే ఆ మాట సరికాదు ఎందుకంటే నిచాళ్యత్వాం ఎప్పుడు మీరు ధ్యానం చేసినా అలాగే ధ్యానం చేస్తారు ధ్యానం చేయబడే పరమాత్మ ఎంత ఉన్నాడు కదా అని మీరు హృదయంలో చేయకుండా ఇంకెక్కడ ధ్యానం చేస్తారు ఆకాశ ధ్యానం చేశారనుకోండి ఆకాశం ప్రపంచం అంతా వ్యాపించి ఉంది ఇప్పుడు మీ హృదయంలోనే ధ్యానం చేస్తారు ధ్యానం అంటే అదే ఏవం నిచాళ్యత్వాథాశాలగ్రామే హరి ఇప్పుడు విష్ణువుకి పూజ చేయమంటే పువ్వులు తీసుకెళ్ళి మొత్తం అంతా తల్లి వస్తారా శాలగ్రామంలో విష్ణువుని భావన చేసి ఆ శాలగ్రామం మీద రెండు పువ్వులు సమర్పిస్తారు కాబట్టి ఉపాసన అనేది అలాగే ఉంటుంది ఏవన్నీ ఛాజ్యత్వాస తర్వాత వ్యోమవచ్చ ఇంకో హేతువు కూడా ఎప్పుడు మీరు చూసుకోండి ఆకాశముందనుకోండి ఆకాశమును తవ్యపదేశం ఉంటుంది ఘట లోపల ఆకాశము చిన్నది అనేది వ్యపదేశం ఉంటుంది వ్యపదేశం అంటే డిస్క్రిప్షన్ ఉంటుంది అంత మాత్రం చేత ఆకాశము స్వతహాగా చిన్నదని కాదు కాబట్టి జీవుడు కాదు ఇక్కడ పరమాత్మే ఉపాస్యము అని సూత్రాన్ని మీకు గుర్తు చేశాను యథాశాల గ్రామీణ హరి తాస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం అయితే ఇప్పుడు తత్ర అంటే శాలగ్రామము నుండు అస్య గ్రాహకం గ్రాహకం అంటే భావన పట్టుకోవడం అసెంటే ఈ సర్వవ్యాపకమైన పరమాత్మను పట్టించేది ఏది ఇది శాలగ్రామంలో ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ అది అస్య తత్ర తస్మిన్ శాలగ్రామే ఆ శాలగ్రామము నుండు అయ్య సర్వవ్యాపిన విష్ణో సర్వవ్యాపి అయిన ఈ విష్ణువును పట్టుకునేట్లా చేసేది ఏది గ్రాహకం పట్టుకునేట్లా చేసేది ఏది బుద్ధి విజ్ఞానం బుద్ధి యొక్క వృక్తి మనో వృత్తియే ఇప్పుడు సర్వవ్యాపకమైన విష్ణువుని శాలగ్రామంలో ఎలా పడతాడు అని మీరు అడగద్దు సర్వవ్యాపకమైన విజ్ విష్ణువు శాల పట్టడు అక్కడ ఫిజికల్గా దాంట్లో తోసి పట్టించడం కాదు బుద్ధి విజ్ఞానం అంటే బుద్ధివృత్తి అలాగా మీరు బుద్ధిని భావన చేయకపో లేకపోతే వస్తుస్థితి ఎందు సర్వవ్యాపకమైన పరమాత్మను శాలగ్రామంలో పట్టించటం కుదరదు వస్తుస్థితి గురించి మేము చెప్పట్లేదు మేమేమంటున్నామంటే తస్మిన్ సాలగ్రామే అసర్వవ్యాపిన విష్ణో గ్రాహకం బుద్ధివృత్తి ఆ బుద్ధిని మీరలా భావన చేయండి అంటే ఇప్పుడు చెంపులు కట్టాలనుకున్నారు కట్టాలనుకున్న రాళ్ళు తెప్పించారు ఓ శిల్పిని కూర్చోబెట్టారు ఆ శిల్పి ఏం ఆ రాళ్ళని ఓ రాయి సెలెక్ట్ చేసి ఆ స్తంభం పెట్టాడు ఇంకో రాయి సెలెక్ట్ చేసి మెట్లు పెట్టాడు ఇంకో రాయి సెలెక్ట్ చేసి విగ్రహం పెట్టాడు అన్నింటి ఒకే రాయి నుంచి వచ్చింది ఒక పెద్ద రాయి నుంచి వచ్చాయి మెట్లు ఆరాయే స్తంభము ఆరాయే విగ్రహము అదే రాయి అయినప్పుడు ఇక్కడ ఆ రాయి దేవుడనా రాయి దేవుడు కాదు ఆ రూపం ఏం ఆ బుద్ధి వృత్తిని కలిగిస్తుంది ఇప్పుడు దీంట్లో ఈ ప్రసంగాన్ని నేను కొనసాగించానంటే కొన్ని ట్రెడిషన్స్కి అంటే ట్రెడిషన్స్ అయిన కాదు కొన్ని కస్టమ్స్కి ముప్పొస్తుంది కొనసాగించమంటారా వద్దంటారా కొనసాగించే మహాత్ముని అడిగాను ఏమని అడిగానంటే ఎదురుకుండా కృష్ణుడు విగ్రహం పెట్టి కళ్ళు తెరిచి శ్రీకృష్ణ అని నమస్కారం చేసిన దానికి కళ్ళు మూసుకునే శ్రీకృష్ణ అని ఆ విగ్రహాన్నే భావన ఈ రెండింటికి తేడా ఏమిటి చెప్పండి అని అడిగాడు ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఫోటో మన ఇంట్లో ఉంది మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఈ రెండింటికి తేడా ఉంటేనే అక్కడిదాకా వెళ్ళమైనా ఇక్కడికి వెళ్ళి రెండింటికి తేడా ఏమైనా ఉందా అని అడిగారు ఓ మహాత్ముడిని అడిగారు ఎటువంటి మహాత్ముడు అంటే ఆయన చెప్పింది ఒక వేదవాక్కులాగా మనం తీసుకోవచ్చు అలాంటి ఆయన్ని అడిగాను ఉడికే వీళ్ళని వాళ్ళని అడిగితే ఉపయోగం ఏంటి ఆయన ఉన్నారు తేడా ఏం లేదని చెప్పారు పైగా అన్నారు ఏమో అలాంటి ప్రశ్నలు వేస్తాం తేడా ఏం లేదని నీకు తెలుస్తూనే నీకు తెలుస్తూనే ఉంది ఉడికే అడుగుతున్నావాడి కాదండి నాకు నాకు మీ మాట కావాలందుకోసం అడిగాను నాకు ధైర్యం చాలేదు అందుకోసం మిమ్మల్ని అడిగాను అంటే నువ్వు అనుకున్నదే కరెక్టు తేడా ఏం లేదు అని చెప్పాను ఇక్కడ శంకరులు తేల్చేశారో లేదా ఇష్యూని తత్రాస్య బుద్ధి విజ్ఞానం గ్రాహకం ఏమిటి ఆ ఎంత అద్భుతమైన వాక్యమో చూడండి కింద కింద ఈయన దశంటే తత్రేతి నను కిమితి హృదయమేవ ప్రాయణ ఉచ్యతే తత్రాహ అనే రత్న ప్రభాకారుడు ఏమంటే అస్తమాను దేవుడంటే హృదయం హృదయం అంటూ ఉంటారే ఉపనిషత్తుల్లో ఆగమాల్లో కాదు ఉపని పురాణాల్లో కాదు స్థల పురాణాల్లో ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అని అంటూ స్థల పురాణం అడిగితే తాడిబందులో దేవుడు ఉన్నాడు లేకపోతే బోయినపల్లిలో ఉన్నాడు లేకపోతే ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గర ఉన్నాడు అన్ని స్థల పురాణాలు అలా ఉంటాయి ఏమంటే ఉపనిషత్తు దగ్గరికి వస్తే హృదయం హృదయం మీరు ఎందుకు అంటున్నారు ప్రశ్న వేసి దానికి సమాధానం తత్రేది హృదయే పరమాత్మన బుద్ధివృత్తి గ్రాహిక భవతి బుద్ధి గ్రాహకం బుద్ధివృత్తి గ్రాహిక అదే మాట ప్రతిశద్ధం స్త్రీలింగం కనుక గ్రాహకముని గ్రాహిక అన్నారు పరమాత్మను హృదయమునందు పట్టేది హృదయంలో పరమాత్మను పట్టుకోవాలి అలా పట్టుకునేట్లు చేసేది గ్రాహిక అలా పట్టుకునేట్లు చేసేది ఏమిటో తెలిసిన బుద్ధి బుద్ధి యొక్క మోడిఫికేషన్ మాత్రమే కాబట్టి శాలగ్రామశ ఎందు శాలగ్రామశల ఎందు ఉన్నాడనే అభిప్రాయం కాదు బుద్ధివృత్తి అలా చేస్తుంది అంచేతనే పెద్దలు ఏమంటారంటే దేవుని యొక్క విగ్రహం ఫోటో ఎందుకు పెట్టుకోవడం అంటే హృదయంలో భగవదాకారము కలుపుటకు ఇప్పుడు నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అమ్మాయి రమ్మంటే ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఇంత పొడుగు ఫోటో పెట్టుకున్నాం ఆ రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఏముంది కానీ అప్పట్లో మీలో కొంతమంది ఏమైనా ఎదుగుంటారు అప్పట్లో ఏదో ఈ ప్రసంగం ఆ ప్రసంగం వచ్చి మన హాటంలో ఏమా ఈ ఫోటో పెట్టుకున్నారు ఏమిటని అడిగాను భారతీయ స్త్రీ ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టుకుంటే కొంచెం మనస్సుకి కొంచెం కష్టం అనిపిస్తుంది కపిల్ దేవో గవాస్కరో పెట్టుకుంటే సమస్య లేదు అడిగితే ఐ లైక్ హిజ్ బౌలింగ్ అంటే నేను అన్నాను ఐ టూ లైక్ హిజ్ బౌలింగ్ బట్ బయటి నుంచి పుట్టి హోటల్ అంటే షీ కుడ్ నాట్ ఆన్సర్ నేను చెప్పాను యూ ఫీల్ గుడ్ టు లుక్ అట్ హిజ్ ఫామ్ దట్ ఈస్ ది పర్పస్ మీకు తెలుసు తెలుసుకో దట్ ఈస్ ది పర్పస్ you decide whether you should continue with it endukante chusinaa padalla manasu indiran khan goppa annu ponthu undi adi konta varaku meeku lasaanni kaliginchetla undachhu but is it necessary alochinchukovali ipudi photo pettukunnaru anukondi chusinaa antine vaaru chesina bodha lo mee gutthukosthay manasu saatvikanga tayaru kaabate pettukune photo tho sandarbham undali ఇంకా ఫైనల్గా ఫోటో బయట ఫోటో ఏం చేయబట్టుకోవడం లోపల పెట్టేసుకుంటే సమస్య కాదు కానీ టు బిగిన్ విత్ బయట కూడా ఉంటే మంచిది సో దట్ మనకే కాదు ఎవరికైనా వచ్చిన వాళ్ళకు కూడా కొంత మనస్సు భగవదాకారం ఉంటుంది కాబట్టి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా మనస్సుని భగవదాకారం చేయుటే ప్రయోజనము దాని ప్రయోజనం అది అంతే తప్ప ఆ ఫోటోలో నుంచి రేస్ వచ్చేసి వీడి పడిపోయి వీడికి డబ్బులు వచ్చేస్తాయని కాదు దాన్ని ఆ రక ఆ రకమైన లెవెల్కి దాన్ని దిగలాగకూడదు అటువంటి లేఖిధనము తగదు అ ఫోటో ఇప్పుడు విగ్రహం నుంచి రేస్ వచ్చేసి వీడి పడిపోయి వీడికి లాక్ని తగిలేస్తుంది అని అనుకోవడము పద్ధతి కాదు అది మతానికి గౌరవం కాదు అది సో చాలా మంచి వాక్యం తత్రాస్య బుద్ధి విజ్ఞానం గ్రాహణం నేను అంటాను All ఆల్ ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ ఫిలాసఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు భాష్యాల్లో రిజాల్వ్ అయి ఉంటాయి ఎక్కడో మూలం రిజాల్వ్ అవుతుంది ఇట్ విల్ నాట్ బి రిపీటెడ్ ఈ మాట మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వదు జనరల్గా ఇట్ మే బీ రిపీటెడ్ ఆల్సో బట్ జనరల్లీ బట్ విస్తృతమైన అధ్యయనం ప్రస్థానత్రయం చేసినట్లయితే మీకు రిజాల్వ్ కానీ ఫిలాసాఫికల్ ఇష్యూస్ ఏమి ఉండవు అన్నీ రిజాల్వ్ అయిపోతాయి Very interesting. సర్వతోపి ఈశ్వర తత్ర ఉపాస్యమాన ప్రసీదీ ఈశ్వరుడు సర్వవ్యాపకులే అయినప్పటికీ ఈ హృదయస్థానంలో మీరు ఉపాసన చేసినట్లయితే ఆయన ప్రసన్నుడవుతాడు ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు నేను మహాత్మున ప్రశ్న అడిగాను మళ్ళీ అలా ఆ మహాత్ముణ్ణే అడిగాడు చాలా స్టాండర్డ్ మహాత్ముడు ఆయన చెప్పిన మాటను మనం వేదవాసు గ్రహించవచ్చు గురుక కాబట్టి ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన లేకు నీవు ప్రసన్నుడు నీకు ప్రసన్నుడు ఈశ్వరుడు ప్రసన్నుడు అయినట్లే నువ్వు ప్రసన్నుడు కాకపోతే మాత్రం ఈశ్వరుడు ప్రసన్నుడు కాలేదు ఆత్మకి ఈశ్వరుడికి అంత దగ్గర సంబంధం ఉన్నది ద్వైతం అని ఊరికే అంటారు తప్ప ఏదో ఓపరంత ద్వైతం భక్తికి అవసరం కాబట్టి పెట్టుకుంటామే తప్ప అదే తత్వం అని మాత్రం కాదు ఈశ్వరుడు ప్రసన్నుడు అయ్యాడా లేదా ఎలా చెప్పగలము నాకు మనస్సు ప్రసన్నంగా ఉన్నది కనుక నా మీద తప్పకుండా ఈశ్వరుడు ప్రసన్నుడు అనే మాటలో ఎత్తికించే ద్వైతం ఉంటుంది ఇది షాండిల్య విద్య ఎందే ఓపసరంత ద్వైతం ఉంటుందని ముందే మనం అనుకున్నాం ఆ మాత్రం ద్వైతంలో తప్పు లేదు తత్వంలో ద్వైతం ఉండదు భక్తిలో ద్వైతం పెట్టుకోరా అంటే తత్వంలో ద్వైతం పెడతాడు ఇప్పుడు భక్తిలో ద్వైతం పెట్టుకోమన్నారు తప్ప తత్వంలో ద్వైతం పెట్టుకోమని ఎక్కడా చెప్పలేదు షాండిల్య విద్య ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ ద్వైత ప్రధాన ద్వైతం ఉంది వాటిలో ఓపశనంత ద్వైతం ఉంటుంది అది సరిపడుతుంది అయితే మన ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుందంటే ఒకసారి అంత ఛాన్స్ ఇస్తే దాన్ని వాడు పెద్ద చేసి పెట్టేస్తాయి సో కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నప్పటికీ ఉపాసించడం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఏదో ఒక స్థాన నిర్దేశం చేయాల్సి ఉంటుంది కనుక హృదయ స్థానాన్ని నిర్దేశించారు తర్వాత దాంట్లో మహర్షులు చేసిన నిర్దేశములు చాలా అనుభవంతో కూడిన నిర్దేశాలు వాళ్ళ అనుభవం కూడా ఉంది దాంట్లో పోనీ ఇక్కడ నిర్దేశించవచ్చు కదా ఇక్కడ ఇక్కడ నిర్దేశించవచ్చు అలాంటివి లేకపోలేదు సహస్రార పద్మం ఇక్కడ శివుడు ఉన్నాడని ధ్యానం చే ఉపాసనలు ఉన్నాయి ఎరాస ఉపాసన అక్కడ నిర్దేశించవచ్చు కదా అంటే దీని మీద రమణ మహర్షి కూడా దీని మీద ఈ చర్చ చేసి నా రికమెండేషన్ ఇవన్నీ వద్దండి ఇక్కడే పెట్టుకోండి చెప్పాడు And there is a reason for it. Meeru, me, me, me sthithi ne meeru me pushku nte, me, meeru, meeru, meeru introspection joshku nte, meeru head upayogi njina appad Allah, calculation on to be. Heart upayogi shteya, love on to be. Calculation ueru, love ueru. Pidu, koranakai... పుట్టినరోజు పిల్లవాడికి చిన్నపిల్లవాడు అదే యంగ్ మ్యాన్ పుట్టినరోజు పుట్టినరోజు మనకి తగదు కానీ వాళ్ళు పిల్లలు వాళ్ళు చేసుకుంటారు తప్పే ఉంది చిన్న వయసులో ఉన్నారు వాళ్ళు వేదాంతం తెలియని వాళ్ళు కాదు అందరితో పాటు వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటుంటే తండ్రి తీసుకెళ్ళి ఒక చొక్కా కొత్త చొక్కా ఒకటి కొనిచ్చాడు అంటే వాడు అన్నాడు నాకు చొక్కాలు తక్కువేం చాలా ఉన్నాయి ఇప్పటికీ మళ్ళీ ఇంకో చొక్కా ఇంటికి ఇస్తున్నారు అని అన్నాడు అతని ఆ బుద్ధి మంచి బుద్ధి అది తండ్రి నాడు నాయన నేను బుద్ధితో ఆలోచించలేదు అది హృదయంతో ఆలోచించి ఇచ్చాను తీసుకుంటుంది కదా ఇప్పుడు అతను చొక్కాలు ఎన్నున్నాయని లెక్క వేసి కొన్నాడా అది బుద్ధితో ఆలోచిస్తే అలా చేస్తారు హృదయంతో ఆలోచిస్తే పుట్టినరోజు పుర్రాడు చొక్క చొక్క తుడుకుంటాడు మనం ఇచ్చింది రొక్క తుడుక్కుంటాడు అని హృదయంతో ఆలో హృదయం కాబట్టి జీవితంలో ఎప్పుడు బుద్ధితో ఆలోచించకపోవడం అంటే వెందర్ ఈజ్ అ ఛాయిస్ Between heart and head, you should choose the heart. There is no choice, head there, use your head. You should choose the head. That is, <laughs> choice there is <laughs> heart to be. Because the Mahatma says, God is here, not here, not here. అంచేతనే ఈశ్వరుని సహస్రాల పద్మము అక్కడ వెయ్యి ఆకుల పద్మం ఉన్నది వెయ్యపత్రములు అక్కడ కూర్చోబెట్టే శివుడు ఉన్నాడు ఆయన ఎవరు అప్రిషియేట్ అయ్యి ఉందలాగా ఆయన ఎవరు అప్రిషియేట్ ఉంటాయి లోకంలో అనేక రకాల ఉపాసనలు ఉంటాయి లోకో భిన్న రుచి భిన్న రుచి లోక అన్నాడు మహాకవి కాళిదాసు కాబట్టి లోకల్లో అనేక రకాల ఉపాసనలు ఉంటాయి ఏనుకుల్లీ విలువ దానికి ఉంటుంది మనం దాన్ని కాదనం మనం వేదాంకులము మనకి హృదయమే హృదయస్థానమే ఎందుకంటే ప్రసన్నత అనేది మనకి హృదయంలో అనుభవానికి ప్రసన్నత క్వెట్ శుచి శుభ్రత స్వచ్ఛత శాంతత రెండు కలిస్తే ప్రసన్నత అవుతుంది మీరు మీరు కలగ కదలిక లేకుండా స్వచ్ఛంగా ఉంటే ప్రసన్నము ఉంటాం అలాగే హృదయంలో అలజడి లేదు రాగద్వేషాలు లేవు దాని పేరు ప్రసన్నత రెండు కలిస్తే ప్రసన్నత అవుతుంది అదన మీరు హృదయస్థానంలో ఉపాసన చేసుకుంటే ఈశ్వరుణ్ణి మీకు ఆ ప్రసన్నత లభిస్తుంది అదే ఈశ్వరుని యొక్క ప్రసాదము దాని ప్రసాదము అంటే అక్కడి వచ్చింది కాబట్టి ఈ విధంగా ఏవన్నిత్వాత్ అనే హేతువును చెప్పడం అయింది ఇంకా వ్యోమవచ్చ వ్యోమవచ్చ ఏతద్వ్యం ఈ విషయాన్ని మీరు ఆకాశంతో పోల్చితూ చూసుకోవాలి వ్యోమవత్ అంటే పోలిక ఈ విషయము అంటే సర్వవ్యాపకమైన ఈశ్వరుని హృదయంలో ధ్యానం చేయుటా అనే టాపిక్ని మీరు ఆకాశంతో పోల్చి చూసుకోవాలి ఎలాగది యథా సర్వగతమీ సత్ వ్యోమ సూచీ పాశ్చాద్యపేక్ష అనీయశ్చ వ్యపదిశ్యతే చూడండి మీకు దృష్టాంతంలో వ్యోమ ఆకాశము సర్వగతమీషత్ ఆకాశము సర్వమును వ్యాపించి ఉంటూనే ఉంది సర్వవ్యాపకముగానే ఉన్నది అయినప్పటికీ కూడా సూచి అంటే సూది సూది నీడిల్ స్పేస్ సూదిలో దానం ఎంత స్పేస్ ఉంటుంది అక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది నీడిల్ స్పేస్ సో ఆ స్పేస్ని ఆకాశం ఆ నీడిల్ స్పేస్లో ఉందంటారా లేదంటారా ఉంది పాష పాష అంటే తాడు ఇలా చిన్న కుక్కింగ్ కింద చేస్తారు చేసి దానికి ఏదో వయసు లాగుతాడు ఆ ముడి వేయడంలో దానికి రౌండుగా వేస్తాడు ముడి పాష పీక్ అంతలా వెళ్ళక్కర్లేదు మనం ఇలా తాడు తీసుకుని చిన్న ముడి వేసి ఇలా లాగుతారు కదా లాగినప్పుడు ఆ సర్క్యులర్ ముడి వేసినప్పుడు చిన్న స్పేస్ ఉంటుంది అక్కడ దాన్ని ఆ స్పేస్ను మనం ఏమనొచ్చు అర్భకౌకహ అని అంటే స్మాల్ స్పేస్ అని ఏమంటే స్పేస్ సర్వవ్యాపకము స్మాల్ స్పేస్ ఎలా అవుతుంది అని అదో పెద్ద సమస్య ఉందా లేదు సర్వవ్యాపకమే అయినా మీడిల్ని మనస్సులో పెట్టుకుని స్మాల్ స్పేస్ అని అంటున్నామా లేదా అలాగే చిన్న తాడు యొక్క ముడిని మనస్సులో పెట్టుకుని రింగు తాడు యొక్క రింగ్ దర్భ తీసుకుని ఇలా రింగేస్తాడు వేలు పెట్టుకున్నాం ఆ స్పేస్ని చిన్న స్పేస్ అని లేదా అలాగే మనకు అనుభవానికి వస్తుంది తద్వ్యపదేశము కూడా ఉన్నది అని ఇష్టం వ్యపనిష్యకే సో ఏమిటి వ్యపదేశం ఎలా ఉన్నదో తెలుసు ఏమిటంటే సూ సూదిలో దాగలాగా అంత అంత ఇరుగ్గా ఉంది ఏమిటి లేదంటే ఏమిటి తాడు ఊడేసినట్టు అంత ఇరుకుగా ఎందుకున్నది అంత చోట అంత తక్కువ కొంచెం విశాలంగా పెట్టుకోవచ్చు కదా అనే మాట వ్యపదేశము కూడా కాదు అనుభవము ఉన్నది వ్యపదేశము ఉన్నది బ్రహ్మ కూడా అంతే బ్రహ్మధర్వవ్యాపకమే అయినా హృదయ స్థానంలో భావన చేయుట అనే అనుభవము అందరికీ కలదు ఆ రకమైన వివరణ కూడా వ్యపదేశము కూడా కలదు హృదయ కుహార మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అనే వ్యపదేశము కూడా కలదు అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరూ దానిని అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు తదేవ్యవాపేక్షం బ్రహ్మణ అర్భకస్వం అర్భకౌకస్వం అనీయస్వం చారమాకం కాబట్టి ఈ విధంగా ఉపాసన బ్రహ్మను ఉపాసన చెయ్యాలి అనే పరిస్థితిని బట్టి రిఫరెన్స్ టు దాట్ బ్రహ్మకు పరబ్రహ్మకు అల్పమైన స్థానమును నిర్దేశించుట హృదయ స్థానమును నిర్దేశించుట అలాగే అణోరణీయాన్ అనే వర్ణించుట రెండు కూడా సంభవములే కానీ నా పారమార్థిక బ్రహ్మ పరమార్థంలో ఇక్కడ కూర్చొని మాత్రం కాదు పారమార్థిక అంటే మీరు ఉపాసకుడు ఎలా ఉంటాడంటే నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటాడు వాడు దేశ పరిచ్ఛేదనలో ఉంటాడు అంచేత వాడికి ఆ బ్రహ్మను దేశ పరిచ్ఛేదన చేసి అందజేస్తే వాడు ఉపాసన చేసుకుంటాడు అల్టిమేట్గా తెలుసుకుంటాడు నేను పరిచ్ఛిన్నును కాను అని తెలుసుకుంటాడు నేను పరిచ్ఛిన్నుడను కాను బ్రహ్మ కూడా పరిచ్ఛిన్నుడు కాను అని ఎప్పటికైనా తెలుసుకుంటాడు ఆరంభంలో అలా అలా అందజేస్తారు ఆ రకంగా ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉన్నది చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు శాస్త్రంలో కూడా అటువంటి వర్ణనలు మీకు కనబడతాయి కానీ దీంట్లో పరమార్థము మాత్రం కాదు కాబట్టి ఎక్కడైనా అగో ఈశ్వరుడు ఆ ఉన్నాడు అంటే అగో ఆ కొండ మీద కాబట్టి ద్వైతమే సత్యము అనుకూడదు అలా ఉద్యోగస్తారు కానీ పట్టుకుని నా పరమార్థికం అది పరమార్థం అనుకోకూడదు ఏదో దేవుడికి పెళ్లి అన్నారు అనుకోండి ఊరికే అలా అంటారు అంతే తప్ప అదే పరమార్థమని అనే మనం అనుకో అనుకునేవాళ్ళు అనుకుంటూ ఉంటారు దగ్గర ప్రాబ్లం దే అందుకోసం అలా చెప్పాల్సి వస్తుంది తత్ర యదాశక్యతే హృదయాయతనత్వా బ్రహ్మణ హృదయాయతనాంచ ప్రతిశరీరం భిన్న భిన్నాయతనా సుకాదీనా అనేక సవయవత్వ అనిచిదోషదర్శనా బ్రహ్మణోపి త్రసంగీ పరిహృతం ఇంకా ద్వైతుల దగ్గర పూర్వపక్షాలు ఏం మిగిలే ఏం మిగలేదు అన్ని పూర్వపక్షాలు ఈయన ఎత్తేసుకుని కొట్టిపారేసుకున్నాడు వీళ్ళ పూర్వపక్షం ఏంటంటే సుఖాధీనం సుఖము అంటే చిలక చిలకలు ఎన్ని చిలకలు ఉంటాయండి అడవిలో వందలాది చిలకలు ఉంటాయి ప్రతి చిలకకి గూడు వేరువేరుగా ఉంటుంది ఏమండి చిలకలు అనేకము చిలకకి కాళ్ళు రెక్కలు ముక్కు తోక ఇలాంటి వేరువేరు అవయవములు ఉంటాయి చిలకలు పుట్టిపోతూ ఉంటాయి అనిత్యములు కాబట్టి ఎక్కడైతే చిలకలు అనేకముగా ఉండి గూళ్ళు అనేకముగా ఉంటాయో అక్కడ సవయవత్వము అనిత్యత్వము అనే దోషాలు ఉంటాయి చిలకలు అనేకములు వాటి గూళ్ళు వేరువేరు చిలకలన్నీ కూడా సవయవములుగా ఉండి పుట్టి గిట్టుతో ఉంటాయి అదేవిధంగా బ్రహ్మ మీ హృదయంలో బ్రహ్మ వేరు నా హృదయంలో బ్రహ్మ ఆయన హృదయంలో బ్రహ్మ వేరు రాముడు బ్రహ్మ నేను కృష్ణుడు బ్రహ్మ ఆయన మరొకటి బ్రహ్మ ఈ రకంగా ఈ బ్రహ్మలు అనేక ఉన్నాయి ఒక్కొక్క హృదయానికి ఒక్కొక్క బ్రహ్మ అనేక బ్రహ్మలకి అనేక గూళ్ళు ఉన్నాయి కాబట్టి చిలకలకు ఉన్నట్టుగానే బ్రహ్మ కూడా అవుతుంది ఏమిటి బ్రహ్మ కూడా అవయవాలు ఉంటాయి కాబట్టి బ్రహ్మ కూడా అనిత్యము అనేటువంటి శంక ఎవరికైనా ఉన్నట్లయితే దానిని పరిహరించినట్లయినది ఈ శంక బ్రహ్మయే జీవుడు అనుకోండి జీవుడికి బ్రహ్మకే అభేదం చెప్పారనుకోండి ఇప్పుడు జీవులు అనేకులు జీవుల యొక్క గూళ్ళు హృదయస్థానములు అనేకము చిలకలు అనేకము గూళ్ళు అనేకమన్నట్టుగా కాబట్టి చిలకలకి పట్టిన కథ జీవులకి పడుతుంది పుట్టి గిట్టుతో ఉంటారు బ్రహ్మ కూడా జీవుడితో ఏకము అంటే జీవులకి పట్టినకైతే బ్రహ్మకి పడుతుంది ఇది పూర్వపక్షం రైతుల పూర్వపక్షం వాళ్ళకున్న పెద్ద పూర్వపక్షం ఇదే ఏమండి ఇంతవరకు చెప్పినటువంటి డిస్కషన్ ప్రకారంగా ఇంకా ఉపాసన కోసం అల్ల అన్నం తప్పిస్తే అది పరమార్థకము కాదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఈ పూర్వపక్షము తొలగిపోయింది ఇక మాట వరుసకి ఉపాసన కోసం హృదయమని గూడని అన్నం తప్పిస్తే అదేమీ పరమార్థము కాదు అక్కడికి సెటిల్ అయిందండి అది అక్కడ వాక్యం మళ్ళీ చెప్తున్నాను తత్ర ఏదో ఆశంక్యతే ఈ శంకర్ లేవనెత్తుతూ ఉంటారు ఏమని బ్రహ్మ హృదయమే గూడుగా గలవాడు గనుక నెంబర్ వన్ బ్రహ్మణ హృదయాయతనత్వా హృదయ హృదయాయతనాంచ ప్రతి శరీరం భిన్నత్వా ఆ హృదయంలోనే గూళ్ళు శరీరం నుంచి శరీరానికి వేరువేరుగా ఉన్నాయి కనుక ఇప్పుడు బ్రహ్మ పరిస్థితి ఎలా వచ్చిందంటే వేరువేరు గూళ్ళను కలిగి ఉన్న చెల కాకి మొదలైన పక్షుల పరిస్థితి వచ్చింది భిన్నాయతనాం లాగా తయారైంది బ్రహ్మ పరిస్థితి కాబట్టి భిన్నాయతనములు వేరువేరు గూళ్ళు కలిగిన కాకులు పక్షులు మొదలైన వాటికి ఎలాగైతే అనేకత్వం ఉంటుందో బ్రహ్మ కూడా అనేకత్వం రావాలి వాటికి సవయవత్వం ఉంటుంది ఎందుకంటే ఈ గూళ్ళో పట్టాలంటే సావయవత్వం ఉండాలి కదా కాబట్టి బ్రహ్మకు కూడా సవయవత్వం ఉండాలి అది అనిత్యములు బ్రహ్మ కూడా అనిత్యం అవ్వాలి అని ఎవరికైనా శంక కలిగితే ఆ శంకకి పరిహారం చెప్పడం అయిపోయినది ఏమిటి పరిహారము ఇది బ్రహ్మ యొక్క ఆయతనమని కాదు బ్రహ్మకి గుడు అని కాదు బ్రహ్మను అక్కడ ఉన్నట్లుగా మీరు భావించుకోండి అని అంతే తప్ప అదే గుడు అని మాత్రం కాదు కనుక సుఖాదులతో పోల్చి బ్రహ్మకు ఆదిత్యత్వం వచ్చిపోతుంది అనేటువంటి గంగ ఏమీ లేదు సంభోగ ప్రాప్తి చే వైశేష్యాత్ ఇంకో శంక జీవుడు ఎక్కడ ఉన్నాడండి హృదయంలో ఉన్నాడు జీవుడు హృదయంలో ఉన్నాడు హృదయంలో ఉండి ఏం ఉద్ధరిస్తున్నాడు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మీకు సుఖం వస్తే ఎక్కడ ఇక్కడ రాదు సుఖం సుఖం అంటే కంటితో చూస్తారు ఆ కంటితో చూసినప్పుడు ఆప్టికల్ సెన్సేషన్స్ ఇక్కడికి చేరుకుంటాయి అండర్స్టాండింగ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇక్కడే ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి కెమికల్ మెసేజ్ వచ్చి హృదయంలో సుఖం కలిగింది ఒకరాడు పరీక్ష వ్యాస్ అయిందా లేదా చూస్తే నెంబర్ చూసి ఇది కన్ను నెంబర్ని గుర్తుపెట్టేది హెడ్ ఆ నెంబర్ చూసి కలిగే సుఖం కలిగేది హృదయం కాబట్టి కన్ను తల హృదయము జీవుడు హృదయంలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు హృదయంలో ఉండి ఏముధరిస్తున్నాడు సుఖ దుఃఖాలు కలిగి ఉన్నాయి హృదయం ఉన్న మనిషికి తిన్నారా ఎప్పుడైనా హృదయం ఉన్న మనిషికి ఏమిటి సుఖము లేదు అంతే అదో అంతేదో ఏదో ఉంది మనసు ఇంతే కవి నాకు కవి అంటే ఇష్టం కవి ఎవడైనా ఎవడైనా ఆత్రేయ దాశరథి వీళ్ళందరూ ఏ నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ ఏం తక్కువ కవులా ఇంత పర్వతం అంత కవులు మహాకవులు ఎంత బాగా చెప్పాడు హృదయం ఉన్న మనిషికి సుఖం లేదు మనసున్న మనిషికి సుఖం సో వరసడ్డ అభిప్రాయం హృదయానికి కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు జీవుడు ఇక్కడ ఉండి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు పరమాత్మ ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు మరి ఆయన బతుకు అంతే అవ్వాలి కదా సంభోగ ప్రాప్తి ఇది చేత సంభోగము అంటే అనుభవము దుఃఖానుభవము సుఖానుభవము దుఃఖభోగము సుఖభోగము ఇప్పుడు బ్రహ్మకి వచ్చి వచ్చేస్తున్నాయి కాబట్టి దేవుడికి సుఖ దుఃఖాలు వచ్చేస్తే దేవుడు సంసార ఇది క్షేత్రజ్ఞ భాష్యంలో మనం చదివాం రెండు పక్షాలు ఒకటి దేవుడు సంసారేనా అయిపోతాడు లేకపోతే సంసార అనేవాడు లేకుండా పోతాడు కనుక శాస్త్రం వ్యర్థము అని రెండు పక్షాలు ఉంటూ ఉంటాయి అంటే ఇది చేత్ నా అలాగేమీ అవ్వదు ఎందుకవదండి జీవుడు ఇక్కడ ఉండి సుఖ దుఃఖాలు అనుభవిస్తూ మరి ఇక్కడున్న దేవుడికి సుఖ దుఃఖాలు ఉండవంటే ఉండవయా ఎందుకు ఉండవండి వైశేష తేడా ఉంది తేడా ఉంది జీవుడికి దేవుడికి ఆ అంశంలో తేడా ఉంది ఆ తేడా ఏమిటో తెలుసుకుని ఆ తేడాను తీసేస్తే ఏమవుతుంది జీవుడే దేవుడు అవుతాయి ఇప్పుడు రెండు కుండలు సగం ఒక కుండలో సగం దాజు ఉన్నది కంట్రీ లెక్కలు ఇంకో కుండలో సగం గంగాజలమున్నది సగమే ఎందుకంటే గాలి ఆకాశము కూడా కావాలి మనకి కుండ పృథివీ ఈ కంట్రీ లిక్కనున్న కుండ పవిత్రమా పవిత్రమా అపవిత్రం గంగాజలం ఉన్న కుండ పవిత్రం కంట్రీ లిక్కనున్న కుండలోని ద్రవము అపవిత్రం గంగాజలమున్న కుండలోని ద్రవము పవిత్రం కంట్రీలు ఇక్కడున్న కుండలోని గాలి అపవిత్రం గంగాజలమున్న కుండలోని గాలి అపవిత్రం పవిత్రం కంట్రీలు ఇక్కడున్న కుండలోని ఆకాశము గంగాజలమున్న కుండలోని ఆకాశము పవిత్రములా అపవిత్రములా ఏది కాదు ఏది కాదు పవిత్రములు కూడా అనొద్దు ఏది కాదు కాబట్టి పృథివీ వాయువు నీరు ఈ మూడింటికి పవిత్రత అపవిత్రత స్వచ్ఛత అస్వచ్ఛత ఇవన్నీ వస్తాయి సంక్రమిస్తాయి కానీ ఆకాశానికి సంక్రమించవు తేడా ఉందా లేదా వాయువుకి సంక్రమించింది కదా అని ఆకాశానికి సంక్రమించింది అనుకోవడం ఇప్పుడు మురికి మురికి దగ్గర ఉన్న వాయువు మురికి వాసన వేస్తుంది అంటే వాయువుకి సంక్రమించింది మురికి కానీ మురికి దగ్గరున్న ఆకాశానికి మురికి సంక్రమిస్తుందా సంక్రమిస్తా తేడా ఉందా లేదా వాయువుకినూ ఆకాశానికి తేడా ఉందా లేదా అలాగే హృదయంలో సుఖదుఖాలు ఉన్నాయి ఏమి సందేహం లేదు ఆ సుఖ దుఃఖముల ఆయతనమైన హృదయంలోనే ఉన్నాడు జీవుడు కానీ వాడికి సుఖ దుఃఖాలు వచ్చిపోతున్నాయి వస్తాయి వాడు సుఖీ దుఃఖి అవుతూ ఉంటాడు అదే ఆయతనంలో బ్రహ్మ ఉన్నది దానికి సుఖ ఉండవు తేడా ఉందా ఉంది తేడా ఉంటుంది ఆ తేడా ఏమిటో చెప్తారు సూత్రంలో ఇంతే చెప్తారు తేడా గలదు వాయువుకే ఆకాశానికి తేడా ఉన్నట్లే వాయువుకి ఆకాశానికి తేడా ఎందుకు వచ్చింది వాయువు సవయవం అని చెప్పి ఏవో కొన్ని అవయవములు ఆ మురికిని పట్టుకుంటాయి అయితే మురికే అవయవాల్ని పట్టుకుంటుంది ఆకాశాన్ని అవయవం పట్టుకోవాలంటే అవయవాలు ఉండాలి అవయవాలు లేవు సూక్ష్ము కాబట్టి పట్టుకోవాలి అలాగే జీవుడికి అజ్ఞానం ఉన్నది ఈశ్వరుడికి అజ్ఞానం లేదు ఆ కారణం చేత సుఖ దుఃఖభోగం వీడికి జీవుడికి తప్పదు ఈశ్వరుడికి ఉండదు అయితే జీవుడికి అజ్ఞానం పోతే ఏమవుతుంది ఏమవుతుందో ఈశ్వరుడు అవుతాడు అసలు దేవుణ్ణి పూజించడమే అందుకు దేవుణ్ణి పూజించడం మీ కోరికలు తీర్చుకోవడం కోసం కాదు మరి అలా ఎందుకు చెప్పారంటే పోనీ ఏదో పేరుతో వస్తాడు కదా దగ్గరికి ఏదో పేరుతో దగ్గరికి వస్తే మంచి మాటలు చెప్పచ్చని చెప్పారు నర్సరీ స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లాడికే ఓ చాక్లెట్ ఇస్తారు ఎందుకంటే స్కూల్కి వస్తాడని పిల్లలు స్కూల్కి వెళ్తారు మొట్టమొదటి రోజులు ఏడుస్తారు మూడో రోజు నాలుగో రోజు నుంచి మా ఆయన ఒకటి స్కూల్ అంటారు ఎందుకంటే స్కూల్లో వాళ్ళకి దోస్తులు ఉంటారు చాక్లెట్లు ఉంటాయి టీచర్ కూడా ప్రేమగా ఉంటుంది అమెరికాలో నేను ఒక పిల్లని అడిగాను ఏమన్నా స్కూల్కి వెళ్తున్నావు కదా ఏం చేస్తారు అక్కడ అని అడిగాను వి ప్లే అండ్ ఈట్ ఎల్స్ యూ డూ అని అడిగాను ఈ రెండు వెళ్ళి తిరిగారు ప్లే అండ్ ఈట్ నిజంగా అలాగే ఉంటారు అయితే ఎంతవరకు ఎప్పటి నుంచి ఆడుకుంటారు టెన్ టు ట్వెల్వ్ ఆ తర్వాత ఏం చేస్తారు వీ స్లీప్ అక్కడే పడుకుంటారు అక్కడ వీళ్ళకి నిద్రపోవడానికి ఏర్పాట్లు ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ లంచ్ ట్వెల్వ్ we వీ స్లీక్ వన్ థర్టీ వీ గటార్ అండ్ వీ టేకే స్నాక్స్ అట్ ఓ క్లాక్ త్రీ టు ఫోర్ play? ప్లేమంటే స్నాక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు పట్టుకెళ్తారు వాట్ డూ యూ ప్లే అంటే జామెట్రికల్ ఫిగర్స్ అవి ఉంటాయి యూ హ్యావ్ టు పుట్ దానికి హోల్ ఉంటుంది ఆ చెక్కకు హోల్ ఉంటుంది ఆ హోల్ని అక్కడ ఒక చిన్న పెగ్గు ఉంటుంది ఆ పెగ్గులో వేయాలి ఈ సర్కులర్ హోల్ ఉన్న చెక్క ముక్కను తీసుకుని వెక్టికల్గా రెక్టాంగులర్ పెగ్లో పెట్టి ప్రయత్నం చేస్తుంది పిల్ల అది పట్టదు అలాంటి నాలుగైదు ఉంటాయి దాంట్లో దేంట్లోనూ పట్టదు ఒక దాంట్లో పడుతుంది కరెక్ట్గా దాంట్లో ఫిక్స్ చేస్తుంది ఆడుకుంటున్నట్టుగా కానీ వాళ్ళు జామెట్రికల్ ఫిగర్స్ని అర్థం